పరిశుద్ధమైన తండ్రి ప్రేమ నమ్మకమైన రాజా నీకే వందనాలు ప్రభావ సర్వశక్తిగా సర్వాధికారనాలు ప్రభావ ఈ యొక్క దినాన ప్రభా మమ్మల్ని ప్రేమించి రక్షించినందుకు వందనాలు తండ్రి దేశ రాజా నీకు వందనాలు తండ్రి పాటల ద్వారా మహమ పొందండి వాక్యం చేత మాతో మాట్లాడండి ప్రభావ విన్న వాక్యాన్ని విడిచిపెట్టుకోకుండా ప్రభా మరుదేవుల్లో ప్రభావ మేము గైడ్చుకోవడానికి సహాయం చేయండి తండ్రి ప్రభా నీకే వందనాలు తండ్రి మంచి బుద్ధిని జ్ఞానం నివేకం దేమని నగరనేసి పరిశుద్ధ నామంలోకి తండ్రి ఆమెన్ amen thank you sister praise the lord thank you shalom sister praise uh, lord shalom sister praise, shalom kicha, praise the lord dalag <laughs> padine kondal vai pu na kannu letud na kondal vai pu na kanu leti kozuvato ninu కుమిళెదనా కలవరపడినే కొండల వైపు నా కన్నులెతుదునా కుండల వైపు నా కనుల తి కుండగా నీవే నీవు నా కొండగాం నీవే నా అండగాం నీవే నా ఆత్మ ఆత్మ దీపము నీవే నా ఆత్మ దాహము తీచిన వెంబడించిన పండవు కలవరబడినే కొండల వై కన్నుల తు దునా కుండల వైపు నాకనుల తీదువతో నేను కుమిలదనా సర్వ కృపాని దివీ సంపదల సకలము చేయగలని వైపనా కన్నులెతి చూచెదాం సకలము చేయగలని వైపెనా కనులెతి చూచెదాం కలవర పడినే కొండల వైపునా కన్నుల తుదునా ండల వైపు నాకనులతి కొతో నేను కుమిళదనా నిత్యము కదల నీ సయోను కొండపై నిత్యము కదలని సయోను కొండపై ఏసయా నీదు ముఖము చూచు చూ పాడదాం ఏ సయ్యాం నీదు ముఖము చూచు చూ పరవశించి పాడెదాం కలవర పడినే కొండల వైపునా కన్నులేతున్నాం కొండల వైపు నాకనులెత్తి కొతుబతో నేను కుమిళెదనా ప్రార్థన చేసాం స్టే పరుశుద్వగు దేవ మీకు వనాలనైనా మహోనతులకు తండ్రి మీకే కృతజ్ఞతలు ఈతను యొక్క సాయంత్రం సమయం మీ యొక్క వాక్యాన్ని ధ్యానించక మేము సిద్ధపడుతుండగా మాతో మాట్లాడండి మా జీవితాన్ని సరిచేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి విషయంలో మీకు మేము అంగీకారంగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభావ మేము ఉంటున్న కాలం బహుభయంకరమైన చివరి కాలాలనైనా ఏ క్షణంలో ఈగా ముగిస్తుందో మాకు తెలియదు కాబట్టినైనా మేము ప్రతి క్షణంలో భయంతో వణుకుతోని ఈ సరి సమయం గడిపే భాగ్యత ఇచ్చేమని ప్రార్థిస్తున్నాం ఈ లోకపు ఆచారాలు గతించిపోవచ్చున్నాయి కాబట్టి వాటితో ఓ ప్రభావ మేము పాలు మీ వాక్యంలో బలపడి ఓ ప్రభ ముఖ్యంగా మీ యొక్క కృపలు అంచలంచలుగా ఎదుగులాగా సహాయపడమంటూ మాకున్న కృప సరిపోదునైనా ఈ దినాలలో కనికరించమనుకు ఆర్థిస్తున్నాం మీ కృపని ఓ ప్రభు అభివృద్ధి పరచుకోవడం లాగా సహాయపడమను మా యొక్క ఆత్మీయ ప్రయత్నాలలో ప్రభు ముఖ్యంగా ఈ యొక్క ఆత్మీ ఈ యాత్రలో ఈ లోకప్పు యాత్రలో అడుగడుగున్న ప్రభు మీ అందరు మేము ఎదుగులాగనా ఆ రీతిగా కృపలు కూడా బలపడేలాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం రక్షణ ప్రణాళికలో చివరి మేము సహించలాగా సహపడమని ఆ రీతిగా తను మళ్ళీ ఇంకొకరుకు ప్రతి చోట మమ్మల్ని సాక్షులుగా బహు సమీపంగా ఉంటుండగా మేమందరం సిద్ధపడలా అందరినీ శిలపడుతుంది ఆ విషయంలో మేము సహాన పడకుండా జాగ్రత్తగా మేము ముందు కొనసాగించుకోగా సహాపడమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభుగా ఈ వాక్యం ఇందులో పాల్పొందుతున్న ఆరాధనలో పాల్పొతున్న వారందరి గురి గురించి ప్రార్థిస్తుండగా మీ యొక్క సహాయం మీ పట్టుదలని మీద తోటి ఇంకా ఎవరైతే వారి జీవితాలు సమర్పించుకోలేదో వారి పాపాలు ఒప్పుకొని మీ సరిధిలో సమయం గడుపులాగా మీ యొక్క కలికరం పొందలాగా సహాయపడమార్థిస్తున్నాం ఓ ప్రవ్వ అనేకమైన పనులలో కను మేము అలసిపోతుంటా ప్రతి మీ సన్నిధిలో మేము చాలయం మీ సహవాసాన్ని మేము జీవించాలా ఆ సత్యాన్ని గ్రహించేలాగా నడిపించమంటూ ఆర్థిస్తున్నాం అనేక పనులతో అలసిపోతుంది మాత్ర కానీ ఉత్తమమే దాన్ని ఎన్నుకున్నది తన తన తీర్మానంలో మీ సన్నిధిలో సమయం గడపాలని కాబట్టి నేను ఈ క్షణం మేము మీ సన్నిధిగా సమయం గడపాలని ఆశపడుతుండగా మా తాన్ని మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ఏకే సాక్షరి పెట్టుకోమని ఏసీ క్రీస్తు పరిషోధనా ప్రార్థిస్తున్నాం తండ్రి ఈరోజు పన్నెండవ తారీఖు మే ట్వంటీ ట్వంటీ ఫోర్ బ్యాబిలోనియన్ గిరి కోరియన్ కలెండర్ ప్రకారంగా మనం గ్రంథంలోని వాక్యాలను అందిస్తున్నాం కొన్ని నెలల నుండి ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ అవర్స్ అయిపోయింది దానికి ముందు ఒక సిక్స్టీ అవర్స్ అంటే మోర్ దెన్ టూ అవర్స్ రికార్డింగ్స్ ఆల్రెడీ మనం చేసినాం అనేక పర్యాలకు ప్రశ్న వేస్తుంటాను సవాలుగా ఎవరికి ఆకాశ ఆసక్తి ఉండేది టూ హండ్రెడ్ అవర్స్ రికార్డింగ్స్ వినాలని ఆసక్తి అవి వినకపోతే ఎప్పటికి కూడా సంపూర్ణమైన నిశ్చేత మనకు ఉండదన్నట్టు ఈ వాక్యాలలో హృదయంలో జాభద్రపరచుకోవాలా ఎందుకంటే ఒకనొక దినం ఆయన చూసినప్పుడు అతని గురించి నేనేం తెలుసుకున్నాను అన్న డౌట్ రాబోదు కాబట్టి మనము ప్రకటన గ్రంథంలోని వాక్యాలని ముఖ్యంగా పదిహేడవ అధ్యాయాన్ని ఎనిమిదో నెలల నుంచి ధ్యానిస్తాం అది చివరి దశకు మనం వచ్చేసినాం ఈ వారం అనుకున్న కానీ ఈ వారం కాకపోవచ్చు ఎందుకంటే చాలా కంప్లీట్ మెసేజెస్ ఉన్నాయి ఇక్కడ ముఖ్యంగా ఈ వారం నేను మీకు కేవలం పరిచయం చేశాను ఈ తలలకు సంబంధించిన బోధలు ఏడు రాజ్యాలు ఏడు దేశాలు లేక ఆత్మీయ స్థితిలో ప్రతిదీ మతపేరమైన జీవితం ఏడు సంఘాలు అని కూడా నేను చూపించాప్తిజం యోహాను భక్తులు ముఖ్యంగా వీటిని మనకు పరిచయం చేస్తున్నప్పుడు ఆ ఏడు తలలు ఏడు దేశాలు అన్నాడు పాత కాలంలో ఆరంభమైన అయితే రోమా సామ్రాజ్యం కాలంలో మన ప్రభు రాజ్యము ఆరంభమైంది అది అంతకు ముందున్న రాజ్యాలన్నిటినీ కూలగొడుతుంది తర్వాత ఈ లోకపు రాజలన్నీ మన దేవుని ఆ సమయానికి వరకు సిధపరుస్తుంది కాబట్టి మళ్ళీ ఆ రీతిగా ఈ లోకపు రాజలన్నీ మన ప్రభు కావాలంటే సువార్త మార్గం వేరే మార్గమే లేదు సువార్త ప్రకటించినప్పుడు మనుషులు రక్షణపోయినప్పుడు బైబిల్ జ్ఞానానికి వస్తారన్నట్టు అదొకటే మార్గం పర్లోక రాజ్యము ఇప్పుడు సిధపరచబడుతుంది అది తెలియదు చాలామందికి నిశ్చితం పర్లోకం నెరవేరినట్లు భూమి మీద నెరవేరణగాక కాబట్టి భూమి మీద అది సంపూర్తి జరగల అంటే పర్లోకంలో ఏ రీతిగా సమాధానము పరిశుధాత్మ ఆనందం ఉందో భూమి మీద ఉండాలంటే శుభార్థ ప్రకటించబడాల కేవలం రక్షణ పొందితే సరిపోదు కాబట్టి పదిహేడవ అధ్యాయంలోని వ్యాఖ్యలు మనం ధ్యానిస్తున్నప్పుడు ఒక విషయాన్ని ఈ సత్యం మనం ఇంతకు ధ్యానించిన విషయం ఏంటంటే ఈ లోకపు రాజ్యాలన్నీ మన ప్రభు రాజ్యాలు కావాలంటే మార్కు సు వార్త ఎనిమిదవ అధ్యాయంలో ఒక విషయాన్ని మనకి జ్ఞాపకం చేయవద్దు మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయం మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై వచనం కాబట్టి ఈ లోకము మన ప్రభు రాజ్యం కావాలంటే ఈ లోకంలో రాజ్యాలన్నీ మన ప్రభు రాజ్యం కావాలంటే ముప్పై నాలుగు వర్షాలు మాట్లాడుతున్నాడు అంతటా ఆయన తన శిష్యులను జన తన యుతకు పిలిచినను రెండు గుంపులను పిలుస్తున్నారు అంతటా ఆయన తన శిష్యులను అంటే లక్ష మందికి సాధృష్ణను జన కాంగ్రిగేషన్ గొప్ప జనం అన్నట్టు తన యుద్ధకు పిలిచినను పిలిచి నన్ను వెంబడింప గోరువాడు తను తాను ఉపేక్షించుకొని తన సెలువునెత్తి కొని నన్ను వెంబడింపవలేను కాబట్టి ఆయనని సంపూర్ణంగా వెంబడించాలంటే ఇక్కడ ఒక విషయం జ్ఞాపం చేయబడతాం నువ్వు శిష్యన్వి కావచ్చు అంటే లక్ష మంది కావచ్చు లేక ఆ నార్మల్ చర్చ్ మెంబర్స్ కావచ్చు జన సమూహం వాళ్ళు నిజంగా ఏ శుభ్రంని వెంబడించాలంటే నన్ను తను ఉపేక్షించుకోవాలా అంటే తృణీకరించుకోవాలా ఎల్లో కప్పు విధానాలు విడిచిపెట్టాలా నీ జీవితము సంపూర్ణంగా నేను ఆయన ఎట్లా చెప్తే అట్లా నడవాలా నీ సొంత తలంపులను పక్కకు పెట్టేయాలి తర్వాత తన సెలవును ఎత్తుకొని నన్ను వెంబడిపోవాలా అంటే ప్రతి క్షణము రెడీగా ఉండాలన్నాడు సెలవును ఎత్తుకొని అంటే ఏంటంటే ఆయన సెలవు రణమంత వరకు దాన్ని ఎత్తుకొని మోసేడు కాబట్టి మన జీవితం కూడా అంతే చివరి వరకు ఈ లోకంలో బ్రతికినంత వరకు ప్రతి క్షణం రెడీ ఉండాల సిల్వన్ మోసుకోవడం అంటే సిల్వన్ మోసేవాడు అటుటి దిక్కులు చూడడం అన్నట్టు సిల్వన్ మోసేవాడు జాగ్రత్తగా నడుచుకుంటూ పోతుంటాడు అన్నట్టు అటుటి దిక్కులు మోస్తే కొంతకాలం దాన్ని లోకంలో తిరిగినట్లు అది అన్నట్టు గొప్పజనం యొక్క కానీ శిష్యులు లేక లక్ష మంది జీవితం ఏంటంటే ఒకసారి సిల్వన్ మోసిన అంటే చివరి వరకు కాంప్రమైజ్ ఈరోజు చర్చ సిస్టంలో సేవకులు ఎందుకు శిలువని మోయలేకపోతున్నారంటే కాంప్రమైజ్ అయిపోయినారు బోధతో మనుషుల్ని ఆకర్షించుకోవడంలో ధన వ్యామోహంతో ఈ లోకప్పుడు లగ్జరీస్తోంది ఇవి భయంకరమైన లోకం ప్రతిసారి ఏ వస్తువుని చేసినా ఆ సిలువని అన్నట్టు ముఖ్యంగా ఆహారం పద్ధతులు ఏమి ధరించాల ఏమి తినాలా ఏమి ధరించాలా ఏమి త్రాగాల వీటన్నిటిని చేస్తే సిల్వన్ తీసేస్తావు అన్నట్టు భుజం మీదకి తీసేసి పక్కకు పెట్టేస్తావు ఆ విషయంలో కాంప్రమైజ్ కాకుండా ఉన్నప్పుడు కానీ నువ్వు ఆయన కృపని అధికంగా పొందుకోలేవు ఆయన కృప నీ మీద లేకపోతే నీలో ఆ వరాలు పనిచేయవన్నట్టు పొందుకున్నా పక్కకు పెట్టేసినట్లు ఎందుకంటే నీకు ఇచ్చిన నువ్వు విశ్వాసంగా ఉండకపోతే నీకు ఇంకా అనేకమైన ఆయన ఎప్పుడు పర్లోకం రాజ్యం వచ్చినా దాన్ని పట్టు కానీ పర్లోకరాజ్యం ఆల్రెడీ వచ్చింది రెండు సందీప్ ఇచ్చిన వాక్యం అది మీ మధ్యలోనే ఉంది అన్నాడు పర్లోకరాజ్యం ఎప్పుడు వచ్చిందంటే అది ఇక్కడ అక్కడ ఉంటుందని చెప్ప వీలు అది మీ మధ్యలోనే ఉంది అంటాడు కాబట్టి తన ప్రాణంను రక్షించుకున్న గోరు వాడు దాన్ని నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణంను పోగొట్టుకున్న వాడు దాన్ని రక్షించుకునను కాబట్టి ఇది ప్రకృతిగా చెప్పబడుతున్న ప్రాణం కాదు నిజంగా చంపుకోవడం కాదు నిజంగా చావడం కాదు నీకు ఏది ప్రీతి ఉంద నీ లైఫ్లో దాన్ని పోగొట్టుకోవాలా దాని మీద వ్యామోహం పెంచుకోవద్దు వాటి అన్నిటినీ నేను కాంప్రమైజ్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటాను కొరకు నాజీరు చేపడ్డ జీవితం గత వారం నుంచి ధ్యానిస్తా ఉనుకొని వారాల నుంచి నాజీరు జీవితంలో మనము ప్రతి వాటిని తృణీకరించుకుంటూ ఉంటాం ఈ లోకాతీతమైన జీవనం విధానం అందుకే ముప్పై ఆరు వర్షంలో మనం మనస్ మనం ఏబిపీఎంలో సువార్త ప్రకటించాలంటే ఈ వాక్యాన్ని చెప్తా ఉంటాం ఒకడు సర్వలోకంలో సంపాదించుకొని తన ప్రాణంను పోగొట్టుకున్నట వానికి ఏమి ప్రయోజనం ఈ లోకంలో ఏమి సాధించుకున్నా కానీ నీ వ్యక్తిగత గుర్తింపు కొరకు ప్రయాసపడి ఉన్నత పదవులను ఉన్నత స్థలాలను ఎదికినా కానీ నీ రక్షణ నువ్వు పోగొట్టుకుంటే నీకేం లాభ నీ ఆత్మను పోగొట్టుకుంటే నీకేం లావు ప్రాణం అంటే చివరికి ఉండేది కదా మనుషులు తన ప్రాణం ప్రతిగా ఏమి ఇవ్వగలగలుగును ఏమి ఇవ్వలేం కదా ముఖ్యంగా ముప్పై ఎనిమిదవ వచ్చినం అను పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడు వాడేవాడు వారి గురిచి మనుషుగ మనం తన తండ్రి మహిమ గలవాడే పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను అంటే ఈ తరము వాళ్ళు ఎట్లాంటి వాక్యం ఈ తరం అంతా వ్యభిచారంతో జీవిస్తున్న జీవితం ప్రకృతి సహజంగా ఆత్మీయంగా కూడా వ్యభిచారంలో ఉన్నవాళ్ళు అన్నట్టు వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గురించి నా మాటల గురి చెయ్యో సిగ్గుపటు వాడేవాడు దాని గురించి మనుషు కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుధూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడని చెప్పాడు కాబట్టి ఇటువంటి క్రూరమైన ఘోరమైన కాలంలో నువ్వు ఆయన గురించి యశోత్రం గురించి ధైర్యంగా చెప్పని స్థితిలో కష్టమే కదా ఈరోజు క్రైస్తవులు ప్రపంచాత్మకంగా సిగ్గుపడతారు ఏసు ప్రభు గురించి చెప్పాలంటే అవకాశం దొరికినప్పుడల్లా ఆయన కృప వల్ల ఎట్లున్నావు బ్రదర్ ఆయన కృప వల్ల బాగుండదు అంతా బానే బ్రదర్ అంటే కాదు నీ స్వార్థం నీ సొత్త తలప్పుడు అని ఇంగ్లీష్లో హౌ ఆర్ యూ బ్రదర్ అంటే ఐ గుడ్ అట్టర్ బట్ నిన్ను గుడ్గా మార్చింది ఎవడో చెప్పావు అంటే దేవుడికి రావాల్సిన ఏ ఆధిక్యతని మహిమని నువ్వు ఇస్తలేవన్నట్టు ఈ రోజు సిగ్గుపడుతున్నావు చెప్పరోజు నువ్వు సాధించినవి అన్నీ నువ్వు సంపాదించుకొని అనుకుంటున్నావు కానీ ప్రతిదీ నీకు ఇచ్చిండి ఆయన కాబట్టి నువ్వు ఆయనకి ఏ రోజు కూడా మహిమనిస్తలేవు అన్నట్టు చర్చ సిస్టము ప్రపంచాత్మకంగా అట్లా తయారైందన్నట్టు కాబట్టి ఇప్పుడు చూడండి ఎటువంటి కాలంలో ఎటువంటి సమయాలలో ఈ రీతిగా ఉన్న లోకాన్ని ప్రభు లోకంగా ప్రభు రాజ్యంగా నువ్వు మార్చాలంటే నీకు ఇచ్చినా ఉంటాడు నీకు అది ఆల్రెడీ నీకు ముందుగానే ఇచ్చిన అంటాడు పర్లుగు రాజ్యాలు నేను మీకు ఇచ్చిన అంటున్నాడు పాతవి గతించాలా సమస్తాం కొత్తవి అదే ముఖ్యమైన జీవితం కాబట్టి పాత రాజ్యాలు అన్ని కూలిపోక తప్పదు కొత్త రాజ్యము అది మన ప్రవిధి కానీ అది కొంతకాలమే బహు కొంతకాలం అని షార్ట్ టైం అని వాక్యం కదా కాబట్టి ఆ బహు కొంతకాలంలోనే మనం తొందరగా పనులు ముగించుకోవాలనికే ప్రకటన గ్రంథం పనుడ నేను కూడా మనం చూసినాం సైతాన్ని కూడా కొంతకాలమే షార్ట్ స్పేస్ షార్ట్ టైం అన్నాడు ఆ షార్ట్ టైంలోనే వాడు వాళ్ళ పని ముగించుకుంటుడు మనం కూడా మన పని ముగించుకోవాలన్నట్టు అందు నిమిత్తమై మనం ఇక్కడ ప్రవేశపడుతుంది లోకంలో నీ కుటుంబ బాధ్యతలను నెరవేర్చుకోవాలా కానీ నీకు అనుకరించబడింది పెద్ద పని ఒక దశలే వాటన్నింటినీ త్వరతరగా ముగించుకోవాలి ఫ్యామిలీ రోల్స్ ముగించుకొని ఆ పని కొనసాగించుకోవాలి లేకపోతే నువ్వు ఇంకా స్వార్థపరుడు ఏ స్వార్థపరు మీరు ఎవరిని నాకు ఎక్కువగా ప్రమిషన్ నా పాత్రలు గారు అంటాడు మా కాబట్టి నువ్వు పాత్రంగా కావాలంటే ఈ షార్ట్ టైంలో నువ్వు పర్లోక రాజ్యాన్ని ఈ లోకపు రాజ్యాలన్నిటినీ పర్లోక రాజ్యంగా మార్చుకోవాలి ఎట్లా మార్చుకోవాలా కేవలం సువార్త ద్వారానే అందుకు మనం అందరినీ సువార్థకులుగా తయారు చేసుకుంటే దేవుడు మనలో ఉన్నాయి ప్రవచన వరము బోధించే వరము అపుస్తత్వం ఉంది కివీపీఎంలో కానీ మనం ముఖ్యంగా సువార్త పని చేస్తూ ఉంటాం యాజక ధర్మాలు కూడా ఉన్నాయి మన యాజకుల్లా కూడా మనం చేస్తాం ఇతనిని ఆదరించడము ఇతరులకు సహాయపడుతూ ఉండడము మనకి ఎట్లా ఉంటుట్లే మన చేత కానీ కూడా మనం ప్రయాసపడతాం సహాయపడడానికి మనుషులే అది ఎవరైనా కావచ్చు కేవలం ఆ కేపిఎం గ్రేస్లకు వచ్చిన వాళ్ళందరికీ మనం సహాయపడుతూనే బయట ఉన్న వాళ్ళకి కూడా సహాయపడతూ ఉంటాం ఎందుకంటే బయట ఉన్న వాడిని కూడా ఈ గ్రేస్లకు తీసుకు ఈ కృపల్లోనికి తీసుకోవడానికి దేవుడు మనకి అవకాశం ఇస్తుంది కాబట్టి మన స్వార్థం కొరకు మన వ్యక్తిగత గుర్తింపులు అది మనం చేస్తుంది వాడిని ఆయనను మహిమపరచడం కోరికే కాబట్టికొండ గ్రంథంలో మనము ఈ అధ్యయనం ధ్యానిస్తున్నప్పుడు ఏ పదిహేడవ వచనంలో ముఖ్యంగా అక్కడ ఏమన్నాడంటే ఆ ఏడు తలాలకు సంబంధించిన మర్మం గురించి దేవుడు మన వ్యూహానుభక్తునికి బయలుపరుస్తున్నాడు ముఖ్యంగా చూడండి తొమ్మిదవ వచనం ఇందులో జ్ఞానం గల మనసు కనబడరు ఈ పదికి ఏడు తలలేంది ఆ ఏడు తలలు ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు కాబట్టి నిజంగా తలలు కావని ఇప్పుడు తొమ్మిదో వర్షంలో జ్ఞాపకం చేయబడుతుంది ఈ నిజంగా తలలు కానప్పుడు మళ్ళీ ఏడు కొండలు అంటాడు ఏడు కొండలు ఏవి ఎక్కడున్నాయి ఏడు కొండలు ప్రపంచాత్మకమైన కొండలు ఆ ఏడు కొండలు తర్వాత ఏమంటున్నట్టే మరియు ఏడుగురు రాజులు కలరంటున్నాడు అంటే ఏడు తలలు ఏడు కొండలు ఏడుగురు రాజులు అది మనకి ఇంకా బాహటంగా తెలుసు ఏడు తలలు ఏడు కొండలు ఏడు సంగాలు ప్రకటన గంధంలో ఉన్న ఏడు సంగాలు అయితే మరి ఏడుగురు రాజులు కలరు ఐదుగురు కూలిపోయి ఒకడున్నాడు అంటే ఆ ఏడులో ఐదు ఐదు కూలి పెదే ఒకడున్నాడు కడమవాడు ఇంకా రాలేదు వచ్చిన వాడు కొంచెం కాలం ఉండేవాళ్ళం కాబట్టి ఏడు తలలో పోయిన వారం నేను చూపించిన షాట్లో క్లోజ్గా క్లోజ్ చేసినట్టు అక్కడ పరిస్థితులు బాగా లేకుండా నాకు అక్కడ అయితే ఈరోజు ఇంకోటి దీన్ని త్వరగానే ముగించాలనుకుంటున్నాడు నేను మొదటి ఐదుట్లో ఏడు కూలిపోయినాయి ఒకడున్నాడు ఏడు ఏ ఏడిట్లో ఐదు కూలిపోయినాయి కాబట్టి ఆ అషూరు బబులోను పర్షియా గ్రీసు రోమ్ ఇవి ఐదు ఆరు ఆరిట్లో ఐదు కూలిపోయినాయి ఒకడున్నాడు ఐగుప్తు కూలిపోయింది అశోరు కూలిపోయింది ప్రకృతి సహజంగా బబులోన్ కూలిపోయింది పర్షియా కూలిపోయింది గ్రీస్ కూలిపోయింది రోమా కూలిపోయింది కానీ ఆ ఐదుట్లో ఒకడు ఇంకా ఉన్నాడు ఎవడి వాడు అంటే బబులోన్ కానీ కడమవాడు అంటే పర్లోక రాజ్యం కడమవాడు ఇంకా రాలేదు ఎందుకంటే ఈ ప్రవచనాలు ఈ వాక్యం ఆరంభమైన కాలం కంకా అది రాలేదన్నట్టు కానీ ఎప్పుడైతే యశ్ తన సువార్థ పరిచర్య బాప్తిజం ఇచ్చి వ్యూహం ద్వారా ఆరంభించిండో పర్లవ రాజ్యము సమీపించినది అని ఎప్పుడైతే స్టార్ట్ చేసిండో ఆలోచన ఆరంభమైనట్టు అంటే అప్పటికి ఈ ఆరు పైన ఆరులో ఐదు పైన ఐదు ఐదులో ఒకటి ఐదు పోయింది కానీ ఒకటి ఉంది అది ఏంటంటే బబులోని కాబట్టి ఇప్పుడు బబులోను మరియు పర్లవ రాజ్యం కలిసి ఉన్నాయి అన్న విషయాన్ని మూడు రెండు సార్లు కూలిపోయింది మూడవసారి కూలిపోతుంది ఆ ఐదవది రెండు సార్లు ప్రకృతి సహజంగా కూలిపోయింది మూడవసారి శాశ్వతంగా ఆత్మీయ స్థితిలో కూడా కూలిపోబోతుంది కానీ కడమ్మది ఇంకా రాలేదు వస్తే కొంచెం కాలమే అయితే ఆ కడమ్మ దాంట్లో నుంచి ఇంకొకటి రావాల్సింది అదే మనము అక్కడికి క్లోజ్ చేసుకుందాం వాక్య అయిపోయిన వారం చూడండి ఇప్పుడు ఆ కడమ మరి ఏడుగురు రాజుల కలరు ఐదుగురు కూలిపోయింది అంటే ఆ ఐదు రాజ్యాలంటే ప్రతి రాజ్యంలో ప్రకృతి సహజంగా ఇవి దేశాలు కావాలని కూడా తెలుసు మనకి ఆత్మీయతలో చూస్తే ఇవన్నీ పర్ చర్చి లోపలనే జరుగుతున్నాయని నేను చూపించిన వాక్యం ఆ రాజులు ఎవరు అన్నప్పుడు ఈలో కానీ తీసుకున్న వాళ్ళు సర్పములు తేళ్ళని ఒక్కొక్క కాలంలో సర్పములు ప్రబలడము ఇంకో కాలంలో తేళ్లు ప్రబలడం మనం కానీ ఏ కాలమైనా కానీ గొప్ప జన సమూహాన్ని వాళ్ళు తొక్కడమే చూస్తూ ఉంటాం ఏ కాలం చూసినా కానీ అంటే ప్రతి దేశ కాలంలో ఆత్మీయ స్థితిలో ఇవి గొప్ప జన సమూహాన్ని తొక్కడము వారిని మెలిగివేయడము వారిని భక్షించడమే చూస్తూ ఉంటాం వారి వస్తువులను దోచుకోవడమే చూస్తూ ఉంటాం పాత నిబంధన కాలపు వాక్యాలన్నీ అవే సూచిస్తూ అవి మనకి ఎక్కడ కనిపించవు ట అయితే ఇప్పుడు మరి ఏడుగురు రోజులు కలరు ఐదుగురు కూలిపోయేది ఒకడున్నాడు అంటే ఆరో వాడు ఉన్నాడు ఎవరి వాడంటే బబులో ఒకటే మనకి సూచన ఇంకా తగ్గిన ఏ కూడా ప్రపంచాల్లో ఉన్నట్లు మనం చూడలేదు ఇంతవరకు కడమ ఇంకా రాలేదు అంటే పర్లకు రాజ్యం వచ్చినప్పుడు వాడు కొంచెం కాలమే ఉండవాలని కాబట్టి పర్లకు రాజ్యము ఇంకా కొంచెం కాలమే అని చెప్తుంది వాక్యం షార్ట్ టైం అయితే పదకొండవది ఉండినది ఇప్పుడు లేనిది అయినా ఈ క్రూర మృగము ఆ ఏడుగురితో పాటు ఒకడై ఉండి ఒకడినయ్యుండి తానే ఎనిమిదవ రాజగుచు నాశంలో పోచున్నాడు అంటే ఈ షార్ట్ టైం అన్నట్టు ఐదవది ఏడవ కలిసిపోయిందని చెప్తుంది వాక్యం అక్కడికే నేను క్లోజ్ చేయగలను కొంచెం డీటెయిల్గా మీరు ధ్యానించాలా ఐదవది ఏడవది కలిసిపోయింది ఏదది బ్యాక్లోన్ పర్లకు రాజ్యం కలిసిపోయింది కలిసిపోతే తానే ఎనిమిదవ రాజగుజు నాశందకపోవను లాస్ట్ది లాస్ట్ ఇది ఎనిమిదవది ఏడవది ఐదవది కలిసిపోయింది ఈ పదకొండవ వచనాన్ని దీర్ఘంగా ధ్యానించండి మీరు తర్వాత పదకొండు పదకొండవ వచనంలో ఏముందంటే ఐదవది అంటే ఐ మొదటి ఆరు రాజ్యాలలో ఐదవది ఇంకా మిగిలింది ఉంది అన్నాడు ప్రకృతి సహజంగా కాదు ఆత్మీయతలు అదే బబులోన్ బబులోన్ ఈరోజు ప్రపంచాత్మకంగా ఉంది అది ఏడవ దాంతో కలిసిపోయింది ఒకటైపోయింది ఏడుగురితో పాటు ఒకటి అయిపోయింది అది అంటే మొదటి రాజ్యము రెండవ రాజ్యము మూడు నాలుగు ఆరు ఏడు అన్ని ఒక్కటిగా అయిపోయి ఆ ఐదవ కలిసిపోయి ఎనిమిదవ అయింది ఏడు ప్లేస్ ఒకట్లాగా అయిపోయింది అంటే ఎనిమిదవ అయిపోయింది ఈ ఎనిమిదవది శాశ్వతంగా నాశనానికి పోతుంది అందరూ మరణించాల్సి వస్తుంది సర్పంలో తేళ్లు శాశ్వతంగా నారకానికి పోతే గొప్ప జనము ప్రకృతి సహజంగా అందరూ మరణిస్తారు వారి శరీరాలన్నీ నశించిపోయి వారి ఆత్మలు కాపాడబడతాయి అంటే వీరికి దేవుడు ఈ లోకాన్ని పరిపాలించడం ఇష్టం లేదన్నట్టు క్రైస్తవ సంఘంలో కూడా అదే చూస్తాం కదా తిరుగుబాటుతనము అది సంపూర్ణంగా శారీరకంగా తయారైపోయింది వ్యక్తిగత గుర్తింపుల కొరకు ధన వ్యామోహంతో అధికారంతో బలవంతంతో పరిపాలిస్తుంది కాబట్టి దానికి పట్టిన దుస్థితి ఎవరికి పట్టదు అందుకే తీర్పు దేవుని ఇంటి యొద్ కాలము వచ్చి ఉన్నది అని చెప్పండి అర్థం చేసుకోండి ఫస్ట్ తీర్పు దేవుని ఇంటికే చర్చికే దాని తర్వాత ఈ లోకస్తులకు అనుంది వాక్యం మిత్రులకు అర్థమైపోయింది ఆయన చివరి దశలో ఆ ప్రవచనాన్ని చెప్తున్నాడు తీర్పు దేవుని ఇంటి యొద్ ఆరంభ కాలము ఉన్నది ఎందుకు అది మొత్తము కలుషితమైపోయింది పులిసిపోయింది ఒక స్త్రీ తాను తీసుకున్న మూడు కుంచెంల పిండిలో అంతకుముందు దాచిపెట్టిన పిండిని కలిపిన పిండితో పోలి ఉన్నది అంత పిండి పులిసిపోయేంది అంటే పాపంతో నిండిపోయింది వ్యభిచార తరంగ తయారైపోయింది ఈ లోకం దేవుడు ఒక చిన్న గుంపుని ప్రతి కాలంలో వేరుపరుచుకున్నాడు దాన్ని శేషం అంటాం మిగిలిన శేషం అంటాం ఇంగ్లీష్లో రెమ్నెంట్ అంటాం రెమ్నెంట్ ఆఫ్ క్రైస్ట్ అంటాం లేక క్రీస్తు యొక్క శేషం అదే లక్ష మంది అన్నట్టు లక్ష నలభై మందిని పాత నిబంధన కాలం నుంచి మొదలుకొని ప్రకటన గ్రంథపు చివరి అధ్యయాయం వరకు కాపాడుకుంటూ వస్తుంది దేవుడు అందులో నువ్వు నేను ఉండాలా తీర్మనించుకుంటే ఉంటాం లేకుంటే లేదు నువ్వు ఈ లోకపు వ్యభిచారతరంతో కలిసిపోతే నువ్వు ఉండలేవు అందుకే ఈ లోకపుతో నువ్వు వేరుపడి ఉండమన్నాడు ఈ లోకంలో ఏది కూడా నేను స్పందించొద్దు ఉద్రేకపరచొద్దు ప్రతిదీ పెంట కుప్ప అది ఎంత మంచిదన కానీ కండ్లకు ఎంత మనోరమైనది కానీ నోటికి రుచికరమైనది కానీ అది పెంట అనిను నువ్వు తీర్చిమనించుకుంటేనే కానీ ప్రభు కొరకు జీవించలేవు అన్నట్టు కాబట్టి అటువంటి జీవన విధానం మనకి ప్రభువు మనల్ని అందరినీ ఆసక్తితో నేను ఈ షార్ట్ టైం చాలా షార్ట్ మెసేజ్ వెరీ వెరీ షార్ట్ మెసేజ్ దీని తర్వాత కావాలంటే మీరు కొంతమంది ప్రార్థనలో గడపండి ఏ రీతిగా నీవు ఆయన కొరకు వేరుపడి జీవించాల మనందరము ఎట్లా జీవించాలనో ప్రార్థనలు అడుగుదేమి నాకు సహందై చేయి ఈ వ్యభిచార తరం నుంచి నన్ను వేరుపరిచి వారి అలవాట్లకి నన్ను బహుదూరపరిచి సంపూర్ణంగా మీ వాక్యాన్ని ప్రేమించి మీలో లీనమై జీవించి బిడ్డగా మమ్మల్ని తయారు చేయి మీరు అక్కడింత సమీపంగా ఉంది ఇది మొత్తము శాశ్వతంగా నాశనం కాబోతుంది ఎనిమిదవది ఎనిమిదవది సంపూర్ణంగా తయారవుతుంది ఇప్పుడు బబులోను మరియు పర్లక రాజ్యం కలిసిపోయింది బబులోనులో ఏముంది పవిత్రమైన ఆత్మలు దయ్యములు భూతములు అపవిత్రమైన పక్షులు అందులో జమ అయిపోయినాయి ప్రవ అవన్నీ కలిసి మీ యొక్క ప్రజలని చంపుకొని వారి మాంసంని భక్షిస్తున్నాడు గొప్ప జనాన్ని వాళ్ళు సంహరిస్తున్నారు మరణకాండ బోసలలో గొప్ప వధ దేశమంతా రక్తం ఏర్లై పారుతుంది ఇవన్నీ ప్రవచనాలు మీరు మాకు చూపించినారు ఎక్కడ జరుగుతుంది ఆ చలికాలమందే గాని అందే కాకుండా చీర్చుకున్నాడు అన్నారు మీరు కాబట్టి మీరు సూచన ఇచ్చినారు సండే విశ్రాంతి దినం వర్షిప్ డే స్టార్ట్ అవుతుంది చర్చెస్లలో ప్రపంచమంతట రక్తకా మరణకాండ అంతకుముందు మేము ఏ రీతిలో బయటికి లాక్కొని రావాలో మీరు మాకు త్వరగా ఆ యొక్క జ్ఞానం అనుగ్రహించండి తీర్మానంతో ముందు పోలాగిన ప్రతి దశలో ప్రతి ఒక్కరికి శుభార్త ప్రకటించి త్వరగా వాళ్ళందరినీ మీ జంతకి నడిపించాలి లేకపోతే వాళ్ళందరూ గొప్ప జనంలోనే ఉండి హత సాక్షులు అయిపోతారు మమ్మల్ని మటుకు మీరు రెక్కని శ్రమల నుంచి సహాయపడినందుకు మీకు వదనాలి మరి ఇటువంటి జ్ఞానంలో ఇతను మళ్ళీ వింటున్న వాళ్ళందరూ అభివృద్ధి ఏ రీతిగా నిధుల నుంచి మేము బయటికి రావాలా ఏ రీతిగా అన్నిటిలో నిధుల నుంచి బయటికి తీసుకొని రావాలా ఆ పిలుపు కొరకు మమ్మల్ని స్థిరపరచమ ఏ క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్ధించ నామ్ తండ్రి ఆమెన్ మీరందరూ కొంతసేపు ప్రార్థనలో సమయం గడపండి విజ్ఞాపన ప్రార్థనలో ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయడానికి ప్రయాసపడండి ప్రభావ నేను ఏరీతిగా లక్ష నలభై వేల మందిలకు రావాలా ఆ లక్ష నలభై వేల మందిని మీరు అగ్ని ముద్రించుకొని సీల్ చేసుకుంటూ అంటున్నారు ఒక్కసారి ఆ సీలింగ్ అయిపోయిందంటే అవకాశమే లేదు ఇంకా ఎంత ప్రయాసపడి పరిగెత్తినా ఎక్కడ దొరకది సీల్ ఈ యొక్క ఈ యొక్క కాబట్టి నేను ఆ సీలింగ్ లోనికి నన్ను తీసుకుంటా అది త్వరలో క్లోజ్ అయిపోతుంది మాకు చూపించిండే దేవుడు టూ లో అది ఆరంభమైంది సీలింగ్ అది ఇప్పుడు క్లోజింగ్ దయచకు వచ్చేసింది అది క్లోజ్ అయిపోయిందంటే ఎంత పరిగెత్తినా బుధిన కన్యకలు అటు ఆ వీధులలో గాయపడి మరణించాల్సిందే కానీ ఎవరికి కూడా అవకాశం దొరకదు సత్యం కాబట్టి సత్యం నీ దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని స్వీకరించడం నేర్చుకోవాలి సంపూర్ణంగా దాన్ని ప్రేమించాలా అప్పుడు నీకు అది మరియు విశేషంగా అనుగ్రహించబడుతూ ఉంటుంది అటువంటి సత్యంలో నీకు ప్రభు మిమ్మల్ని నడిపించాలనేసి నేను ప్రార్థిస్తున్నా తండ్రి పదనాలు అయినా అటువంటి సత్యాన్ని అనుగ్రహించినైనా ఆ సీలింగ్ లోనికి త్వరగా తీసుకుంటున్నాం మరి సీలింగ్ ముగించే దశకు అది ఎండ అవుతుందైనా ఎండ అయిపోయిందంటే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండిపోతారు ఏ గుంపులో ఉన్నవారు ఇంకా వేరే సెపరేషన్స్ ఉండవునైనా కాబట్టి అది కాకముందే మేము త్వరగా మీ సీలింగ్లోకి వచ్చేటట్టు సహాయపడమని అదే ప్రేరంశాలు అయిపోయిన తర్వాత విజ్ఞాపన ప్రార్థన ప్రతి ఒక్కరు చేయాలి చేయమని సార్ చెప్పింది కదా అన్న చెప్పింది కదా కొంతసేపు ప్రార్థనలు గడపమని అందరూ గ్రూప్ ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా రాబోయేది నా మనం జీవించాలి ఏ రీతి ఉండాలి అందుకని ఒక్కరు వ్యక్తిగతంగా ప్రార్థన చేయడం సార్ ఒక్కొక్కొక్కరికి అవకాశం ఇవ్వండి ప్రేదాంశాలు ఇవ్వండి అది మనోజ్ ద్వారా చెప్పారు కదా ప్రేదాంశాలు ఇచ్చిన తర్వాత తర్వాత మనం వ్యక్తిగతంగా ఒకరొకరు ప్రార్థనలు గడుపు ఓకే సార్ ప్రార్థన చేస్తాం పరిశుద్ధి రఘు తండ్రి కృపా మైడ జీవం గల దేవ ఇసు ప్రభావ నీకు ఎంతో నిరంతరం ఏకరీతికున్న గొప్ప దేవ జీవం తండ్రి నీకెంతో వందాలు ప్రభావ ఇక్కడ చిని కాలం మమ్మల్ అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ అయినా నీకే కృతజ్ఞతాశలు ఘనత మహిమ ప్రభ అర్పించుకుంటారు అయినా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నారు నీకెంతో వందాలి ప్రవ ఇక సాయంకాల సమయంలో అయినా వాకిందరూ మీరు మాతో మాట్లాడడానికి సీలింగ్ ప్రభావం ముగించే దశల్లో మేము వచ్చేసినాం ప్రభా కాబట్టినైనా మీకు పశుద్ధాత్మలో సీలింగ్ చేయబడాలా ప్రభావ ఆ పరిశుద్ధాత్మ చేత ముగించబడాలా నా దేవ అనేకలు ఈ సీలింగ్ లో మేము తీసుకొని రావాలా ప్రభావా ఇక సమాప్తి చివరి అంచుకు మేము వచ్చేసినా ప్రభావా ఈ లోక ప్రభా మేము ఏరుపడి మేము జీవించాలా ప్రవ మీకు విధేత చూపిస్తూ వినయక్తులు కలిగి ప్రీతికరమైన సేవ మేము చేస్తే బిడెలుగా తయారు చేయండి అయినా రాబోయేది ఎంత భయంకరమైన దినాలు ప్రభావ చెడ్డ తరం ప్రభావి అక్కడ తరములు మేము పాడుకుండా ప్రభావా నైనా ఏసయ్యా మీకు విరోధంగా ప్రభావ ఇలాంటి పాపలు మేము పాడకుండా పరిశుభ్రంగా మీ ైనా అనేకులు మీ రాకలకు మీ సిద్ధపరచాలా ప్రవా మరి విశేషంగా మీకు నీతి సత్యాన్ని అనేకులు స్వార్థ ప్రకటించాలా ప్రభా అయినా మేముంటుందే దుర్దినాలు ప్రభా బహికమైన కాలంలోనైనా కాబట్టి నైనా ఈ లోకంలోనైనా అనాడు ప్రభా నైనా అప్పొస్తున్న ప్రభ ఈ లోకానికి వేరే ఎట్లా జీవించినారో మీకు సినిమా ఎట్లా వెంబడించినారో ప్రభావ అలాంటి త్యాగబద్ధమైన జీవితం కలిగి మేము జీవించాలా అనేకులు ప్రభావ మీ రాజ్యానికి మేము సిద్ధపరచాలా ప్రభావ పరలోక రాజ్యం మీరు బలవంతుల చేతులు పట్టబడింది ప్రభావ ఆ బలవంతం చేతుల నుంచి మేము విడిపించాలా ప్రభావ గొప్పదైన సమూహాన్ని అందరినీ ప్రభా మేము మీ చెంతకు మీరు నడిపించాలా ప్రభావా అలాంటి సేవా జీవితంలో మమ్మల్ని అందరినీ నడిపించండి ప్రభావాకొరుగుని ప్రభావ మీకు సిద్ధపడాల అనేకులు సిద్ధపరచాలని సహాయపడండి మా జీవితాలు ప్రభావి పరిశీలించుకోవాలా ప్రభావాలు ఇంకేమైనా మీకు ఆయాస్యకరమైన జీవితం వాళ్ళు ఉంటే ప్రభావ మీకు అంగీకారంగానే జీవితాలు మాలు ఉంటే ప్రభావ మమ్మల్ని క్షమించి మనం మీ రాతి కాల స్థానంలో మీ పాదాల గునా మీ యొక్క మీ కనికరు మా మా పాపలన్నిటి క్షమించండి మీ కనికరిని చూపించను ప్రభా మీ వాక్యానికి మేము మీ వాక్యాన్ని విధేయత చూపించి ఓ ప్రభావాక్యాన్ని స్వీకరించి దాన్ని పాటించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయన దేనిషలు మేము భయపడకుండా దేనిష్యులు చింతించకుండా ప్రభావా విశ్వాసమైన కర్త దాన్ని కొనసాగించేవాడిని మీ వైపు చూస్తూ మా గురి అతకు మేము పరిగెత్తాలా ప్రభావా మాకు మీ మహిమ కొరకు మేము వాడుకోవాలా నేను మహిమపరచాలని సహాయపడండి పరిశుద్ధంగా మేము జీవించాలా మళ్ళీ ఎలాంటి కోపాలు దేశాలు లేకుండా ప్రభావా ఆత్మ ఫలాలు కలిగి యథార్థ హృదయం కలిగి పరిశుద్ధంగా మీ కొరకు సహాయపడమని వింటున్న బ్రదర్స్ అందరూ సిస్టర్స్ ఆశ్రయించి ఇంకెంతమంది అయితే జాయిన్ గల కుటుంబీకులు కూడా మీరు ఆశ్రయించి బలపరచండి విజ్ఞాపన ప్రార్థించిన ప్రతి కుటుంబాలు జ్ఞాపకం చేసుకుని అందరినీ స్వస్థపచ్చి ప్రతి ఒక్కరి మార్గం దామని యేసు క్రీస్తు నామమున ప్రాదర్శనం తండ్రి ఆమె వంద ఈ రాత్రి కాలం ముందు ఏసుప్రభ ఇచ్చిన అవకాశం బట్టి నీకు కోట్ల ఐదు వందనాలు ప్రభా మమ్మల్ని ఎంతగానో వాక్య చేత బలపరిచినారు ప్రభా ఇంకా మేము ఏసుప్రభ గుణ సంగతులు మర్మ ఇంకా మీరు మాతో మాట్లాడండి ప్రభ మాకు యేసుకృష్ణ నామంలో తేవ మాకు తోడే నడిపించి విజయమిశ్రత నీకు వందనాలు యేసు నీకే స్తోత్రం వాక్యం సరంగా జీవించి లోబడాలా ప్రభా మళ్ళ ఎటువంటి ఏసుప్రభ పాపం లేకుండా మేము జీవించాలా ప్రభా నీ కొనకు నీ రాకడాసుప్రభ నీ సాక్షిగా మేము మీద జీవించాల ప్రభాసు ప్రభానికి వందనాలు ప్రభ యేసుమంలో దివ మళ్ళ ఎటువంటి యేసు ప్రభ అను అవిశ్వాసం లేకుండా ఏసు ప్రతి ఒక్క దాంట్లో మమ్మల్ని కాచి కాపాడండి తండ్రి యేసు ప్రభానికి వందనాలు నిరాకరంలో వందనైనా భయంకరమైన దినాలు ఉండబోతున్న అంశం మన కాలంలో మొదలైన యేసు ప్రభానికి వందనాలు ప్రభావ ప్రతి ఒక్క దాంట్లో జాగ్రత్తగా కలిగుండాలా వివేకం కలిగి ఉండాల దేవ పరిశుద్ధంగా కలిగి ఉండాలనైనా ప్రతి ఏసు ప్రభానికి వందనాలు ప్రభావ ఏసు ప్రభాని రాక యేసుప్రభ సమీపంలో ఇక్కడ వారి వర్షం మా మీద కుమ్మరిచ్చండి ఏసు ప్రభానికి వందనాలు ప్రభావ మరిన్ని సీలో మేము ఉండటం శక్తి దయచేయండి ప్రభావ ఏసు ప్రభాని ఇంకా ఎవరికైతే యసు ప్రభ ఆ ముద్ర లేదు ప్రభ ప్రతి ఒక బిడ శక్తి దయచేయండి తండ్రి ఏసుప్రభ అనేక మంది సీళ్లకు రావాలా ప్రభావ మరి కుటుంబాలు మారి మారకుండానైనా సత్యాన్ని ఎరగకుండానైనా వాళ్ళందరూ జ్ఞాపకం చేసుకోండి నాయన వాళ్ళకి తెలియక తెలిసి పాపలంటే క్షమించి వాళ్ళందరినీ సీలకు సహాయపడండి ప్రభావ వాళ్ళ కొరకు మేము ప్రార్థిస్తున్నాం అయినా మీరు ఆలోచించే ప్రభ గొప్ప విజయాన్ని వియించండి ఆటంకాలని తొలగించండి అయిన కుటుంబానికి తెలియబడాల ప్రభ సువార్త అందాల ప్రభావ సత్ సత్యాన్ని స్వీకరించాలనైనా ప్రతి ఒక్క హృదయంతో మీరు మాట్లాడండి అయినా కఠిన హృదయాన్ని మీరు మార్చండి ఏసు ప్రభానికి వందనం వారు సత్యాన్ని ఎత్తుకొని ముందుకు నడిపింపబడాలా ప్రభా అలాంటి శక్తిని మీరు దయచేయండి ప్రభా అబద్ధ బోధ నుంచి విడుదల పొందాలా దేవా ఏసు ప్రభానికే వందనాలు వాళ్ళంతా సత్యాన్ని స్వీకరించాలా దేవా మీరే కార్యం జరిగించండి తండ్రి ఏసు ప్రభానికే వందనాలైనా అనేకమైన యేసు ప్రభ ఆత్మలు నశించడానికి ఇష్టం లేదన్న ప్రభ ఈ రోజు నశిస్తున్నాయనైనా అలా జరగనికి వీలేదు ప్రభా వలకు సువార్తమే ప్రకటించాలని ఆయన ఏసు ప్రభానికే వందనాలు వరంతా రక్షింపబడాలా తండ్రినికి వందనాలు అయిన మిత్రులు స్నేహితులు అనేక మంది సత్యం తెలియక ఇచ్చు ప్రభా నీ గురించి తెలియక ఎంతో మంది నశించిపోతున్నారు ప్రభా వాళ్ళందరినీ సంధికి వచ్చిన సహాయపడండి వాళ్ళకి జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఏ శయానికి వందనాలైన పత ఒక్కటే భద్రపరచబడాలా ప్రభా సైతం చేతు పొందును కాకనైనా రాత్రి కాలం మందు వాళ్ళకున్న బంధకాలు కట్టను విరగొట్టండి మీరు సహాయపడండి దేవాని బలమైన అసంతో తాకండినైనా ఏసు ప్రభానికి వందనాలు కుటుంబాలకు విడుదల దాయి చేయండి నీ సంధికి నడిపింపబడాలా దేవా ఎక్కడైతే సువార్త ప్రకటిస్తే వాళ్ళు స్వీకరించాలా ప్రభా ఏసు మీరు సహాయపడండి అక్కడ దుష్ట ఆత్మనంత పారిపోను కాక పాతల బంధింపబడిన కాక నైనా గొప్ప విజయాన్ని మీరు దయచేయండి తండ్రి ఏ శయానికి వందన స్తోత్రము చరిస్తున్నాం మరి ఎంతమంది క్రైస్తవులున్నారో ప్రభా ఎంతమంది అబద్ధాలు ఎసు ప్రభ ప్రకటిస్తున్నారో ప్రభా యసు ప్రభా దాని నుంచి కూడా వాళ్ళు విడుదల పొందాలా ప్రభా సత్యాన్ని ప్రకటించబిడ్డగా వాడబడాలా అబద్ధం మోసం నుంచి జరిగించండి ఎక్కడైతే అబద్ధము ప్రకటిస్తున్నారో ప్రభ వాళ్ళ నోట్ల ప్రభా సత్యాన్ని ప్రకటించె పెట్టిగా వాడుకోండి నాయన తండ్రి నీకు వందనాలు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన మరి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్థ ప్రకటించమన్నారు ఆయన ఏసు ప్రభ అనేక మంది ఏసు ప్రభా సువార్థ తెలియకుండాన్నారు శక్తి మాకు దయచేయండి తండ్రి నీకు వందనాలు ఏసు ప్రభ సైతాక గద్దాడు చీకట శక్తిని గద్దించాడి నాయన విడుదల పొంది సత్యానికి ఏసు ప్రభ స్వీకరించాలనైనా విడుదల పొందాలా ప్రభా మీరే కారం జరిగిచ్చండి కుటుంబాలుసు ప్రభ రక్షిపబడాలా ఏసు ప్రభ కుటుంబంలో ఒక్కరు రక్షిపడితే కుటుంబంతో రక్షించుకుంటున్నాం నాయన అందర్శ్రీయులకు వస్తే మీ సహాయపడండి తండ్రిని కేంద్ర భద్రపరచండి తండ్రి ఏసు ప్రభానికే వందనాలు ఏ దుస్తుడు వాళ్ళని ముట్టనికి అవకాశం లేదునైనా పదొక్క బిడ్డ నువ్వు వేర్పరచుకున్నావు ప్రభాని రక్తంతో కొన్నావు ప్రభావ నీ సొత్తు ప్రభ ఏసు ప్రభావ భూమి మీద ఉన్నారని ఏసుప్రభ ప్రజలంతా ఏసుప్రభ భయంకరమైన స్థితిలో ఉండాలనైనా వాళ్ళకు తెలియక తెలిసిన పాపాలంటే క్షమించండినైనా వాళ్ళకు జ్ఞాపకం చేసుకోండిదే వాళ్ళంతా ఎక్కకిద్ర భద్రపరచండి తండ్రి ఏ శయానికి వందనాలనైనా మరి అనేకమైన రోగాలతో పీడింపబడుతున్నారో ప్రభ వాళ్ళంతా రక్షిపబడును కాక నైనా సైతాన్ చేతుంచి విడుదల పొందాలా ప్రభా వీరేకారం జరిగించండి తండ్రి ఏ వందనాలు ఎంతమంది యేసు ప్రభ మరి సైతాన్ రాజ్యంలో ఉన్నారనైనా వాళ్ళంతా ఏసుప్రభని రాజ్యం కోసం సహాయపడండి వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నారు నాయన ఏసుప్రభని రాకడ తి త్వరలోంది ఆయన ఈ కొద్ది దినాల వరంతా రక్షిపబడు కాక ఆయన మీరే కార్యం జరిగించండి రక్షించుకొని సాక్షి నిలబెట్టండి పతొక బిడకు తోడైందండి దేవా అగ్నిజాల్ల భూమి మీద వాళ్ళవబడాలా ప్రభా పతొక బిడకు తోడై నడిపించి విజయాన్ని మీరు దయచేయండి గొప్పగా సాక్షి నిలబెట్టండి ప్రభా ప్రతి ఒక్క ఆత్మని సంధికి చేరాలా ప్రభా నీ ముందు నిలబడాలా ప్రభా అనటు శక్తిని దయచేయండి తండ్రి నిసయా నీకు వందనాలు నిన్ను ధరించుకునే శక్తి పతొక బిడకు దయచేయండి ప్రభా సు ప్రభా నీకు వందనాలు పతొక బిడ మైమస్వరూపగా తయారు చేయండి తండ్రి ృదయాలు జరిగి రక్షించుకొని పరిశుద్రం ఏమల రజానికి వందనాలు ఏ సజానికి స్తోత్రం దేవా ఏ శుకృష్ సజానికి వందనాలు తండ్రి మరి ఎక్కడ నీ నామలు ఇద్దరు ముగ్గురు అక్కడ మీరు ఉంటున్నారు దేవా మేమందరం నేను నా పట్టి కూడినాం మా అందలం నీ ఆత్మను మార్పు దండి ఈ రక్త పురుషణ దచ్చింది దేవా ఏ స్రజాని ఎక్కిస్తూ దేవా మా కొరకును భూమికి వచ్చిన మా కష్టాలు మా రోగాలు మా పాపాలు ముఖ్యంగా మా నరక శిక్షణ స్థితిలో భరించిన దేవా అందుని బట్టి నీకు వందనాలు తండీ ముఖ్యంగా ఈ స్రజాని ఎక్కిస్తూ ఉద్రం కాపాడి సజీవ లెక్కలో నిలబెట్టిన దేవా నీకు వందనాలు ఏ స్రజాని దేవా ఏ స్రజా నీకు వందనాలు తండ్రి మరిగత మరొచ్చే దినాలలో మేము కరెక్ట్ గా మేము జీవించాలే అపాయకరమైన దినాలలో దేవా ఏ సజానికి దేవా మనుషులు స్వార్థ ప్రియులు బింకుములు అలాంటి మనుషులలో మేము ఉండకుండా దేవా నీ అంది భయభక్తుల జీవితం మాకు దయచండి దేవానికి ఇస్తూ ఉద్రం దేవా నీ అంది భయభక్తులు కలిగి జీవించాలా దేవా మా ప్రవర్తన నీ అధికారానికి మేము ఒప్పుకోవాలి అలాంటి జీవితం మీరు మాకు దయచండి ముఖ్యంగా నీ పరిశుద్ధాత్మ సహాయం మీరు మాకు దయచండి దేవా ఏశ్వజా నెక్కిస్తూ ముఖ్యంగా లోకానికి వేరుపడి మేము జీవించాలి దేవా నీకి స్తోత్రం దేవా నీ సేవ మేము చేయాలా దేవా అనేకులకు నీ శుభార్త మేము ప్రకటించాలి ఇతరుల మేము శిష్యులుగా మేము చేయాలా దేవా దేవాళ్ళ జీవితం మీరు మాకు దయచండి మీరే సహాయం దయచండి దేవా మా వల్ల మే ఏది కాదు రాజా నీ వల్లనే సమస్తము అయితే దేవా దేవానికి వందనాలి తండ్రి మీ సహాయం మాకు చాలా గొప్పది దేవా మీరే మాకు సహాయం దయచేసి దేవా మమ్మల్ని అందరినీ కృపలో దేవా దేవానికి స్తోత్రం దేవా ఏ శోధనలు ఏ కష్టాలు ఏ బాధలు వచ్చినా నీ వైపే చూడాలా రాజా ఈ శ్రజా మనుషుల వైపు చూడడానికి ఇవి లేదు గొప్ప దేవుడు రాజా మీరే మాకు సహాయం అందరికీ దయచండి దేవా మీరే తోడ ఉండి నడిపించి దేవాన్ని సాక్షిగా నిలబెట్టి దేవా మీరే ఆత్మకార్యం జరిగించి నీ నామానికి స్థుతి ఘనత మహిమ చెలిస్తూ యేసుక్రీస్తు నామలాడొచ్చిన తండ్రి ఆమెన్ ప్రైజరా సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ ఆమెన్ ప్రైజరా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహాఘనుడవు మహోన్నతుడమైన ఏసయ్య మహిమలో నివసించి నా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం సాయంత్రకాల సమయం ఇక కూడిపలో ప్రభా మమ్మల్ని మేము పరీక్షించుకుని ప్రభా నీక నీ సన్నిధిలో నా తడి మా హృదయ ధ్యానంను గుమరించి ప్రభా నీ యొక్క వాక్కుల చేతన తండ్రి మేము మెత్తన చేయబడిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా మాతో మాట్లాడిన దేవుడవు ప్రభా మమ్మల్ని నడిపిస్తున్న వాడము మమ్మల్ని తప్పించిన దేవుడవు ఇక కృపలో ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడవు వందనాలు చెల్లిస్తున్నాం ఏసీ నా తండ్రి మరి నా తండ్రి భయంకరమైన దుర్దినములు ప్రభ న మేము ఉంటున్న కాలంలో ప్రభన తండ్రి మరి ఎంతో భయంకరమైన పరిస్థితులలో మేము ఉంటున్నాం నాయన పరిశు పరిశుద్ధుడమైన వేసే ప్రతి నీకు నీ యొక్క మమ్మల్ని పిలిచిన దేవుడవు నమ్మదగిన దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం మమ్మల్ని మేము ప్రభ తండీ మాకు నా అసాధ్యము కానీ ప్రభ నీవే మమ్మల్ని పరిశుధ మమ్మల్ని ప్రేమించి పిలిచిన వాడవు అభిషేకించి రక్షించుకున్న దేవుడవు నీ సొత్తుగా నీ మమ్మల్ని ఎన్నుకున్న దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభన ఏ యోగ్యత మమ్మల్ని ప్రభ నేను అతనిని యొక్క రక్షణ మార్గం నడిపించిన వాడవు మమ్మల్ని యొక్క బూరగా వాడుకుంటూ అనేకులను ప్రభ న తండ్రి కూడా ప్రభ అతన్ని మరి వాక్యముల ద్వారా సాక్ష్యముల ద్వారా నా చేర్చుకుంటున్న దేవుడు నీకు వందనాలు చలిస్తున్నాం మమ్మల్ని విష్ నా తండ్రి ప్రభ మీకు ఇష్టమైన రీతిగా వాడుకుంటున్న దేవుడవు నీకు వంద నాలుగు అయ్యావు మా అయోగ్యతలు మా బలహీనతలు ప్రభ నా తని మాలోని ప్రతి ఆయాసకరమైన క్రియలను ప్రభ తీసి తండి పరిశుద్ధపరిచిన దేవుడవు ప్రభ ఇంకా అతి పరిశుద్ధలోనికి మమ్మల్ని నడిపించండి నాయన నతని నీ యొక్క లెక్క సంపూర్ణము కాక మునిపిన తండ్రి ఈ లోకంలో నీవు ఏర్పరచుకున్న నీ యొక్క గుంపు లక్ష మంది ప్రభ నీ యొక్క ముద్రలోనికి ప్రభర్ రాబోతున్నాం కన్నా తండ్రి ఆ యొక్క కాలం సంపూర్ణం కాకమునిపే మమ్మల్ని ఎన్నుకున్నవి ఇంకా అనేకులను నడిపించండి మా కుటుంబాలని ముఖ్యంగా ప్రభన తండ్రి మీ యొక్క రక్షణ మార్గంలో నడిపించండి ప్రతి ఒక్క బిడ్డని ప్రభా వాక్యం చేత నాతో మాట్లాడండి వేసిన తండ్రి ప్రతి బిడ్డని ప్రభ మీరు అభిషేకించండి నా నీకు అగ్ని చేతం ముద్రించి భద్రపరచుకోనమని నా ఆపత్ కాలంలో ప్రభ నండి ఆ యుద్ధ కాలంలో మేము ప్రభ రీతిగా నతండి నీకు సిద్ధమైనటువంటి సైన్యముగా ప్రభ ఉండటకు చేయండి ఏసిన తండ్రి ప్రభ మా యొక్క వాక్కులు మా యొక్క ప్రభాన తండ్రి రోకరీతిగా ప్రభా మేము ఉంటున్నాగా ఉంటుందా తండ్రి మరి పరలోకపు రీతిగా నచ్చండి ఆధ్యాత్మిక రీతిగా మమ్మల్ని ప్రభా ఉన్నత స్థితిలోనికి నడిపిస్తున్న దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం వేసేది ఇంకా కొన్ని బలహీనతలు ఉన్నా కూడా ప్రభ కొట్టివేయండి నాయన ప్రతిదీ కూడా ప్రభ సంపూర్ణంగా నచ్చండి బుద్ధిగల కన్యకలు వల్ల సిద్ధపరచుకు నండి ఆ కొరకు ప్రభ మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటే మీరు మాకు సహాయం చేయండి ప్రతి ఒక్కరి వాక్ చేత మీరు మాట్లాడుతున్న దేవుడవు ప్రభండి ప్రతి ఒక్కరిని దర్శిస్తున్న దేవుడవు హెచ్చరిస్తున్న దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నావు జీవము తండ్రి మాట్లాడే దేవుడవు ప్రభ ప్రార్థనలు ఆలక్షించే దేవుడు నీకు వందనాలు చలిస్తున్నాం ప్రతి విజ్ఞాపన ప్రార్థన విషయంలో కూడా మేము తండ్రిని యొక్క సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాగా మా ప్రార్థనలు ఆలక్షిస్తున్న దేవుడు మమ్మల్ని బలపరచు మేము సమస్తం చేయగలము అని ప్రభన తని యొక్క మాతో హెచ్చరిస్తున్నది ఆయన ప్రభా మమ్మల్ని బలపరచువాడు నీవేనా తండ్రి మేము సమస్తం చేటుకు మీరు సహాయం చేయిదే నీకు వందనాలు చెల్లిస్తున్నాం కేబిపిఎం ప్రతి మినిస్ట్రీలో ప్రతి గృహమును దర్శించినందుకు ప్రతి ఒక్కరి మీరు భద్రపరుస్తున్నందుకు ప్రతి మీరు బలపరుస్తున్నందుకు ప్రభ సేవల విస్తారంగా మీరు వాడుకుంటున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ యొక్క కృపలు ప్రతి జ్ఞాపకం చేసుకోండి ప్రభ ఒక్కొక్క బిడ్డ ఒక్కొక్క కుటుంబంలో నా సన్నిధికి వస్తుండగా ప్రతి ఒక్కరి ఇంటిని పాదరి ముద్రించి భద్రపరచుకొనే నా తండ్రి సిద్ధపరుచుకొనమని ప్రత్యేక ప్రార్థిస్తున్నాం నాయన ఇంత మటుగా మా ప్రార్థనలో మీరు మాకు సహాయం చేసి మా జీవితంలో మీరు కార్యం జరిగించిన ఈ లోక రీతిగా ప్రభ ఉండకుండా నాయన ప్రభ పరిశుద్ధుల గుంపులు మేము చేరుటకు కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఏసనతండి మా యొక్క ప్రార్థన ద్వారాన్నచండి అనేకులు ఇంకా మార్చు మార్పు చెందుటకు ప్రభానతండి యొక్క రక్షణ మార్గంలోనికి వచ్చిటకు ప్రభా కృప చూపించండి మీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి ఏసి అనే యొక్క కార్యంలోని ఉన్నతమైన స్థితిలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం ఇంకా అనేకులు నండి ఈ యొక్క మార్గంలోకి మీరు నచ్చండి మమ్మల్ని బూరగా వాడుకోనండి ప్రభ మా యొక్క వాక్ ద్వారా మాటల ద్వారా ప్రభా మా క్రియల ద్వారా కూడా ప్రభ అనేకులు ఆకర్షింపబడినట్లు నీ యొక్క సన్నిధిలో ప్రభ మోకరించినట్లు ప్రతి ఒక్క బిడ్డని నా తండి మీ యొక్క మార్గంలోటికి నడిపించండి వారిని ఉత్తేజపరచండి ఉద్యీవపరచమని ప్రార్థిస్తున్నాం ఏసే నతండి భయంకరమైన దుర్దినములు అంత్యకాలం సమీపిస్తుండగా అతన్ని సైతాన్ని ఎంత విచ్చలవిడిగా నతండి పనిచేస్తుందో అంతకంటే బలంగా నీ పరిశుద్ధాత్మ కార్యములు నతండి మా ద్వారా జరిగించి మీ నామమునకే మహిమ పొందమని ప్రభా సమస్త ఘనత మహిమ ప్రభావంలు మీకు చెల్లిస్తూ ఏసయ్య పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థించి నడిపించి నా దీవానికి ప్రభా జీవితంలో ప్రభా ప్రతి బలంత తీసి జన్మ కర్మ క్షమించి మరో ఆ ఫ్యామిలీ రక్షణ పొందాలేసే ప్రభా నా దీవానికి శోతం చేసాం సరస్వతం నడిపించి నా దీవానికి శోతం చేసాం చిన్న గుంపులో నడిపించనీ బేబీ సిస్టర్ ముట్టం దేవిని మీ ఆత్మతో బలం తనిపి ఆమె ఏం ప్రాబ్లం చేసే ప్రభావ హీలింగ్ చేయండి వాళ్ళ ఫ్యామిలీలో బంధుకాలనిపై కట్టి మీ ఆత్మధర నింపి నీ శస్తుతిని సాయించని చిన్న గుంపు నడిపించమని సమీన్ నాటి నోటీసులు అంటే ప్రభా నా దివ ఐటీసీ వ్యాధి ఉన్న మీ పొందిన గాయ ధర అది వేసినా ఓడిపోవాలా మీ గాయ ధర స్వస్థపరిచి అలడిగా నా దివా నితం బాలవి ముట్టి ఆరోగ్యం ది రప్పించి సైతాంతేయాలు కాల్చి కుటుంబంతో రక్షణ నడిపించమని సమీన్ సోదేశ్వర ప్రేమిళాదారి గొంతులో గడ్డ ఉంది ఆ గడ్డని వేస్తున్నలా పడగొట్టండి మీ గాయల ధర ఆమె చేషినల పాపం క్షమించండి నాదివ దుస్తుని ఓడిపోవాలా గద్దించి దాన్ని స్వస్సపరిచి ఆరోగ్యం రప్పించి ఆత్మ తెరివి లక్ష్యం తెచ్చేసి కుటుంబంతో మారు మనిషి రక్షణ పొందాలనిస్తున్నాం ప్రతం సోదేశ్వర అభినవ పాపకు ఫీస్తున్న ప్రభ ఆ నరాల ప్రభ బలం తెచ్చని ఆత్మ జీవనలో బలం తెచ్చని ఆఫీస్ సైతాన్ని ఓడిపోవాలా నా దివా నీ వాకు ధర స్వస్సపరిచి ఆ కుటుంబంతో మార్చుకు రక్షించుకొని నాది విడిపించి నా గురించి వినే స్వామిన్భ సుందరం విడుదల పొందాలా తాగుడు నుంచి విడుదల పొందాలా ఆయన ఆత్మ జీవన శరీరం కడిగి పాల్పరిచి ఆ ప్రభ తాగుడ దహం చేసి నీ యొక్క నింపి ఆయన వాడుకోండి వాళ్ళ ఫ్యామిలీ అంతా ప్రభా జ్ఞానం తెలియచండి సరస్వతం నడిపించి వినయ స్వామి పద్మరావుకు ఆస్థమ్రభ లాంగ్స్ మట్టి తాకి స్వసపరచండి ఆత్మను చేసిన విడుదల పొందాలా నాదివాని దివాన్ని గాయాల ధర స్వస్థపరిచి పతి పాపం కలిగి దాని నుంచి విడిపించి బలంగా బర్మ మార్చుకో రక్షించుకొని ఫ్యామిలీ అంతా విడిపించి రక్షణ దునే సమీన్ స్వతం ఎస్ఎఫ్ఆర్ రాజీవ్ గాంధీ గర్వలు సమస్య అంటే గర్వసంచి ముంటను తాకండి హీలింగ్ చేయండి నాది ఆరోగ్యం రప్పించండి నా దివానికి సొతం మీ జీవజలలు బాగు చేయండి శిల్వ దర్శనం దచ్చి కుటుంబం దునే సమీన్ సతం వేసా బ్రదర్ అనిల్ గానికి హార్ట్ బ్లాక్ ఉండంట ఆ హార్ట్ బ్లాక్ లో ప్రభాని వాక్కు పంపించి ఓపెన్ చేయ ప్రభ నా దివానికి సతం చేసాం ఎస్ ప్రభ మీ ఓపెన్ సర్జరీ చేసి స్వస్సపరిచి ఆయన చేసిన పాపం క్షమించి రక్తంతో కడిగి మీరు ఆశ్చర్యకరించి అబ్దుకం చేసి ఆ కుటుంబంతో విడిపించి నువ్వే దేవుడల రక్షణ పొందాలా ఆ బ్రదర్ జీతంలో ప్రభా గొప్ప మేలు దయచి సోదం మనిషి వారికి విశ్వం మనతని రోగంతో బాధపడుతుంది యేసప్రభ ఆమె ఆత్మ జీవం జీవధతో నింపి ఆ రోగంని ఓడించి సైతాన్ని కాల్చి గద్దలు కాల్చేసి విడిపించి పతి భల నుంచి విడిపించి కుటుంబంతో ప్రభా మార్చుకుని రక్షించుకొని విడిపించి మనిషి మీ సోదం సర్జరీ జరగాల డాక్టర్లో మీ జ్ఞానం పెట్టి నా దేవామి సర్జరీలో సక్సెస్ చేయండి ఆ డాక్టర్ల ప్రభా మీరుండి మీ చేత్తు పెట్టి ఆమె బాడీల ప్రభ మీ రక్తాన్ని పోసి స్వస్థపరిచి మీరు ఒక చేయండి ఆ కలవలసిలో దర్శనం కలిగించి ఆమె పాపం క్షమించి ఆమె సర మేలు గొప్ప మేలు చేసిన సమయం చలిత బ్లడ్ క్యాన్సర్ వేస్తూ బెడ్ క్యాన్సర్ అది పారి ఓడిపోవాలా ఎక్కడెక్కడ క్యాన్సర్ ఉంది నీ రక్తం ప్రభావం పెంచేయండి అది ఓడిపోవాలా అంచబోడాలా ఆమె క్షమించి పాపం కలిగి ఆ స్వస్థత కలిగించి రక్ష్యం దనే సమయం నచ్చి పాప ఆ కాళ్ళ బోన్ పెరగకుండా అక్కడ అది ఆగిపోవాలా ఆ బోన్ పట్టే సైతాన్ని గద్దిస్తున్నాం ఏసిన విడు సైతన మంత్రమా దయ్యమా దురాత్మ ఏసన ప్రభా మీరు స్వస్సపరచండి మీ గాయాల ధర ప్రభా స్వస్థపరిచి హీల్ చేసి కుటుంబంతో శాంతి సమాధాయించండి కుటుంబ పాపం క్షమించి రక్షణ నడిపించమనే సమీన్ సుదర్మ శివకుమార్ ముట్టడం తాకండి ఏ క్యాన్సర్ సైతాన్ని ఓడిపోవారా నాదివా సిల్వల కార్చిన ఏసరత్ని జీవన పోషించి ఆయన దాని నుంచి ఆ రోగం నుంచి బయటికి తీసుకెళ్ళండి నాదివా మనవశ రక్షణ చెమీన్ సుదర్మ దిలీ బురా ముట్టం తాకండి దేవుల్లో స్థిరంగా ఉండాలా బిరి బుర గొప్ప గొప్ప జాబ్ కావాలా సుప్రభ మంచి జాబ్ కావాలా ఉన్న జాబ్ స్ చేయాలా ఫ్యామిలీ అంతా ఆత్మతో బలం తనిపి నా దీవానికి సరస్వతం నడిపించమని సమీన్ హానీ బాబా షుగర్ ఉన్న సుప్రభ హానీ షుగర్ ఎక్కడి నుంచి వచ్చింది అది వేసినా ఓడిపోవాలా దాన్ని గర్తించి ఆ షుగర్ అని తీసేసి నీ యొక్క బలాన్ని శక్తి తెచ్చేసి ఆమె జీవాణి రత్న్ని పోషించమని సమీన్ నాగేశ్వరరావుకు లంగ్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం నా దైవానికి సొంతం ముందర ఎట్లా ఆరోగ్యం ఉండే అట్లా ఆరోగ్యం మీ గాయ దగ్గర రప్పించండి ముందర కిడ్నీ ఎట్లా ఉండే మన లంగ్స్ ఎట్లా ఉండే లివర్ ఎట్లా ఉండే అది రప్పించండి ఇదిగో ఆరోగ్యం స్వచ్ఛత రప్పిస్తాను వాగ్దాన్ని నెరవేర్చి ఆయన జీతంలో రక్షణ తెచ్చింది సూత్రం నితిన్ బరుగా యాక్సిడెంట్ అయింది కాలు ఇరిగింది ఆ బొక్క మీ చేతలో జైన్ చేయండి స్వస్థపరిచి విడుదల తెచ్చండి నా దేవా చేసిన పాపం కలిగి ఆయన స్వస్థత శీఘ్రంగా రావాలా ఆయన చక్కగా నిలబడాల వచ్చి ఇక్కడ గురువు సాక్ నుంచి చెప్పాలా వినిస్తున్నాడు స్వామికి ఆ కాలనే ప్రభ నా దీవానికి చేసపరిచి విడిపించి మొదటి ప్రేమ ఆ శక్తిని నడిపించి ఆత్మ నిర్వి స్వసపరిచి సైతాంతేయాలు కాల్చి వినే స్వామి సార్ ప్రే చేసి సార్ దిపస్ సార్ విజ్ఞప్తి నేను చేసిన వైషుధర ప్రేమల దేవాకృపలు తండ్రి దేవాయసు ప్రభానికి లెక్కలేని వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత కలని రజ వైషుధరకు సర్వశక్తి ముంచ సర్వాధికారిని వందనములు తండ్రి స్థుతి మహిమ ఘనత ప్రభావం ప్రభ యుగ యుగాలకి మీకే చెరువునిగాక దేవాసు ప్రభ ఈ యొక్క సమయంలో కూడా ప్రభ మరియు మీరు వాక్యం చిత్ర ప్రభ మీరు మాతో గొప్ప దేవానికి వందనాలు తండ్రి దేవాయసు ప్రభ ఎంతో మంది ప్రభ మరి యొక్క పరిశుద్ధతని ప్రభావ ఎంతో మంది పోగొట్టుకున్న వారు ఉన్నారు ప్రభా కాబట్టి ప్రభావ వారి అందరినీ కూడా ప్రభా గాలం వేసుకొని నీ సంధికి లాక్కారండి ప్రభావ వాళ్ళని కూడా నీ యొక్క పరిశుద్ధతలో ప్రభావ వారిని ముద్రించుకోమని ప్రార్థనం తండీ నీకే స్థౌతం నీకే ఉన్నారు తండీ దేవాయత్స ప్రభా ఎన్నో ఆత్మలు నశించుకోకుండా ప్రభావ ఆ యొక్క ఆత్మలను కూడా ప్రభావ కాపాడమని ప్రార్థిష్టం తండీ దేవాయత్స ప్రభావ ఎన్నో ఆత్మల ప్రభా రకరకాల విధములైన రోగ ఎంతో మంది పీడింపబడుతున్నారు కాబట్టి ప్రభావ వారిని అందరిని మీ తాకి ముటి స్వస్థపరిచే ప్రభావ వారిని ఎంత కూడా ప్రభావ నీ సన్నిధికి లాక్కరండి దేవాయప్రభ వాళ్ళని ఎంత కూడా నీకే స్తోత్రం నీకే అవన్నతండి దేవాయచ ప్రభ చూసిన అబద్ధమైన బోధ ఆ యొక్క అబద్ధమైన బోధలేని కూడా ప్రభా ఏసుక్రీస్తు నామంలో కూల్చి వైబడను గక్కమని దేవా ప్రతిబిడకుడు నీ సత్యని గ్రహించడానికి ప్రభావ వారికి బుద్ధి జ్ఞానం వివేకము కలిగిన ఆత్మ వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తామే సయా వాళ్ళ ఆత్మీయమైన నేత్రం మీరు వాళ్ళు కూడా సీల్ లోకి రావాలా ప్రభా వాళ్ళు కూడా లక్కరమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవను వన్ను ప్రభా బయట ఒక మందు ఉంది లోపల ఆ రెండు మందులు కలిసి ఒకటి కావాలని అన్న కాబట్టి ప్రభా ఆ వన్ని మందులకు కలిసి ఒకటి కావాలి ప్రభావ వాళ్ళంతా కూడా ప్రభావ యొక్క రక్తం వచ్చేతే ప్రభావ ప్రతి పరిశుద్ధతలో సీల్ చేయబడాలా ప్రభావ ఏచి ఆ మీరు ఆత్మకారం చెరిగించమని ప్రార్థిస్తున్నాం నీకేస్త అవుతాం నీకేమైనా వెళ్తాండి లేదా కేబిపీఎం గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క బ్రదర్స్ ని సిస్టర్స్ ని ప్రభా ఇంకా ఎంతమంది అయితే రాలేదో ప్రభా వాళ్ళందరూ కూడా నీ యొక్క సన్నిధికి రావాలా ప్రభావ వాళ్ళని కూడా మీరు ముద్రించుకోమని ప్రాధ్యమేసా నీకేస్త అవుతాం నీకేమైతే తండ్రి వారిని కూడా నీ కృపల జ్ఞాపకం చేసుకుంటాండి నీకేస్త అవుతాం నీకేమైతే తండ్రి లేదా మా కూడా ప్రభావ నీ కృపలకు జ్ఞాపకం చేసుకుంటాం లేదా మా కూడా ప్రభావ నీ యొక్క సత్యంలోకి రావాలా కూడా ప్రభావ ఏసుకృష్ణ యొక్క నామంలో ప్రభా ప్రతి వాళ్ళు కూడా ప్రభు పరిశుద్ధతలో ప్రభాశీల్ చేయబడాలా ప్రభా ఏసాన్ని ఇవి ఆత్మకారం జరిగించండి మా అందరినీ పరిశుద్ధతలో ముద్రించుకున్నందుకు నీకు వందనాలు తండీ అది అవకాశం అంటున్నావు కాబట్టి ప్రభా ఆ యొక్క చివరి అవకాశం ఎవరు కూడా పోగొట్టుకోవడానికి వీలదు ప్రభా దేవా నీ యొక్క రక్షణ ప్రభా నీ యొక్క రాకడ వరకు కూడా ప్రభా ప్రతి కొనసాగించుకోవడానికి ప్రభా ప్రతి కూడా ప్రభా యొక్క పరిశుద్ధాత్మ చేత సీల్ చేయమని ప్రార్థిస్తున్నాం కనజానికి స్థూతాం నీకేమంటండి దేవ ప్రతి బిడ్డకి పరిశుద్ధాత్మని కుమరించండి అగ్ని అభిషేకం వరకు దయించండి తడువలు వశం చేత వాళ్ళు నింపబడాల ప్రభా దేవా ప్రభా మన వాక్యంలో చెప్పబడుతుంది కాబట్టి ప్రభ సమయం లేదని ప్రభా కాబట్టి ఎస్య్యా ప్రతి బిడ్డ నీ యొక్క సీలింగ్ కి రావాలా ప్రతి బిడని నువ్వు లాక్కరమని ప్రార్థనండి దేవాయేసు ప్రభావ ప్రతి ఒక్క చీకటి శక్తులని ప్రభా యసుకృష్ణ నామంలో ప్రభా పాతలో ఒకలా అణచివైబడుగా కామైన ఈసుకృష్ణ నామంలో దేవాయూ ప్రభా ప్రతి రాజ్యంలో ఉండాల్సిందే ప్రభావ ప్రతి రావాల్సిందే ప్రభా నీవే ఆత్మకార్యం చెరిగించమని ప్రార్థన ఏకా రజ నీకే స్తోత్రం నీకే నమ్ముతండి నీ కృపలో ప్రతి బిడని ప్రభా దీవించండి ఆశం నింపండి దేవ వారి కుటుంబీకులను కుటుంబ ప్రభా మీతో నడిపించి ప్రతి ప్రభా సీల్ చేసుకోమని ప్రార్థిస్తుంటది దేవ మా ప్రార్థనలు వినండి మా మొరలు వినండి ప్రభా ప్రతి వాళ్ళు కూడా ప్రభా ఎంతో మంది కూడా ప్రభా సత్యాన్ని ప్రభా వినలేక ప్రభావ ఆ యొక్క సీలింగ్ కాబట్టి ప్రభా ఆ సీలింగ్ ఏ బిడ కూడా వీలేదు ప్రభా ఆత్మీయలు ప్రభావ ప్రతి ప్రభా ఏసుకృష్ణ నామంలో సీల్ చేయబడనుగా ఖోమైన ఏసుకృష్ణ నామంలో దేవని ఆత్మకరం చెరిగించి ప్రతి లక్కరమని దేవ ప్రతి ఆత్మలో నీ చెతుకు అప్పగిస్తూ కృష్ణ నామంలో ప్రార్థిస్తుంది పరిశుద్ధుడా ప్రేమ తండ్రి దేవాన్ని పాద కొందండి స్థుతుల స్తోత్రం తండ్రి నాయనభ ఇంత మంచి అవకాశం మాకు అనుగురించినందుకు నీకు వందనాలు రాచే పొద్దు నుంచి ప్రభు కాపాడుతూ వచ్చినందుకు నీకు వందనాలు తండ్రి నేను ఎసే ప్రభా మరి సీలింగ్ టైంలో ప్రభావ మేమంతా దగ్గరలో ఉన్నందుకు నీకు ఎంతో వందనాలు తులుసోతున్నాం తండ్రి ప్రభా మరి ఎంతో మంది నేనేసే ప్రభా ధన్యతను పోగొట్టుకుంటున్నారు తండ్రి తెలిసి కూడా నేనేస్తా తప్పు పనిచేసిన వాళ్ళు క్షమించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా పాపాలను క్షమించండి నేనేసే నీకు వందనాలు తండ్రి ప్రభా వాక్యం బట్టి నీకు వందనాలు తండ్రి మరి నేను వేసే ప్రభా ప్రార్థనలో నేనేసే ప్రభా మేము ఏర్పరచుకోలేదు తండ్రి ప్రభా వాక్యం సెలవిస్తున్న తండ్రి ప్రభ వ్యూహాన్సు వార్త పదిహేను పదహారులో నేనేసే ప్రభ You did not choose on me, but I choose on you and appointed you that you might go and bear the fruit on earth. I said, Prabha, I will be able to make it in the middle of the earth. I will be able to make it in the middle of the earth. I will be able to make it in the middle of the earth. ఏది ఏది నీ నామంలో అడుగుతే తండ్రి నాయనేస ప్రభా మరి అందరూ సీలింగ్ టైంలో ప్రభా ప్రతి ఒక్కరు వచ్చిన సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎస్ఐ మరి నీ కొందనాలు తండ్రి ప్రభా మరి కే గ్రూప్ లో నానేస ప్రభా నీ రాక్కడంత వరకు ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఈ సీలింగ్ లో ముద్ర చేసుకోమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మా పాపాలను క్షమించమని తండ్రి ప్రభా నేనే మనిషి స్వాద పడుగుతాను ప్రభు ఎంతున్నా సరిపోతాండి ప్రభా ఆశ ఎక్కువ తండ్రి నేనేసే ప్రభా ఎక్కువ ఇచ్చేస్తే నేను మిమ్మల్ని మర్చిపోతాం తండ్రి ప్రభా తక్కువేస్తే ఎందుకు తక్కువ ఇచ్చిన అడుగుతాం తండ్రి నేనేసే ప్రభు అలాంటి గుణగణాలు మాకు ఉండకుండా దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఏది ఉన్నా నేనే మొదటిగా నేను వేసే మరి మిమ్మల్ని ప్రాధాన్యతకు సాయం తెచ్చామని కోరుకుంటాం తండ్రి ప్రభా అదేవిధంగా ప్రభా మీ సువార్తలో మేము అనేకులకు సువార్థించుట్టుండగా ప్రభా నీ యొక్క తెలివిని జ్ఞానం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా నేను వాక్యం సెలవుస్తున్నా తండ్రి ప్రభా ఎవరైతే నేను ఎవరైతే మమ్మల్ని వ్యతిరేకిస్తారో మొదటిగా మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నానని చెప్తున్నావు తండ్రి ప్రభా అవును తండ్రి మేము దానికి సిద్ధంగా ఉన్నాం తండ్రి ప్రభా ఎవరినైనా అందరూ మమ్మల్ని స్వీకరించి అయినా నీ యొక్క స్వార్థను ప్రభా ఒప్పుకొని ప్రభా పాపశాలు ఒప్పుకొని నీ సీలింగ్ టైంలో వచ్చిన సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అంతా మంచి మాకు సమయం ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా అదేవిధంగా ప్రభా నీ యొక్క కమాయిండ్ నైనా సార్ నీ నీ యొక్క ఆజ్ఞలు పాటిస్తున్నాయి ప్రతి ఒక్కరూ నైనేస అందుబాటులో ఉండి నేనేసే ప్రభా ఇంకెక్కువ నీ సువార్థ ప్రకటించడానికి సాయం చేయమని కోరుకున్నాం తండ్రి ప్రభా తను తన పని తను చేసుకోబోతున్నారు తండ్రి ప్రభా ఎంతో అమాయకులు నయనేసే ప్రభ మోసపోతున్నారు తండ్రి అబౌద్ధ బోధలు నేనేసే ప్రభావ వాళ్ళని కాపాడమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా వాళ్ళకు నయనసే ప్రభావ జ్ఞానం దయించామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా నీ యొక్క నామంలో అడుగుతున్నాం తండ్రి ప్రభ ప్రతి సీలింగ్ టైంలో నయనేస ప్రభావ జాగ్రత్త పడుతూ నయనేస నీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నాం తండ్రి ప్రభ మరి ఒక్కోసారి ప్రార్థన ఇచ్చే అప్పగిస్తూ క్రీస్తున్నట్టుకుంటున్నాం తండ్రి శివాని సిస్టర్ ప్రైజ్ రాజ్ సిస్టర్ లేదు మా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఉన్నారు కదా ఒక చిన్న ప్రార్థన చిన్న విజ్ఞాప ప్రార్థన మీరేనమ్మా ప్రార్థించండి మీ కుటుంబీకులు అందరు కూడా ఏ నామంలో అందరిశీల్ చేయబడలా అని ప్రార్థించండి ఇప్పుడు చేయండి ఇప్పుడు పరలోకం తండ్రి పరిశుద్ధుడా నాయన నీ పరిశుద్ధుని పాదాలకు సుతులు సూత్రాలు దేవ గొప్ప దేవ ఘనమైన తండ్రి మంచి తండ్రి మహోన్నతుడా పేమగల దేవ జాలి గల్లవాడవయ్యా కన్కిరంగ నీ పాదాలకు వందనాలు సూత్రాలు తండ్రి నాయనా నా దేవా నీకు వందనాలు నాయన ఈ సమయంలో తండ్రి మేమందరం కూడుకొని నేను ప్రార్థించుతున్నాం సూచించుతున్నాం తండ్రి గనపరుస్తున్నాం దేవా నీకు వందనాలు నీకు సూత్రాలు నాయనా మమ్మల్ని పుట్టించిన వాడా పోషించినవాడా రచించిన వాడా తండ్రి మమ్మల్ని లేవనెత్తిన దేవా నీవు వందనాలు సూత్రాలు దేవా నా తల్లివైన నీవే నా తండ్రి వైనా తండ్రి ఎసయా నీ పాదాల నా తలమిన నాయన నీకు మించిన వాళ్ళు నాకు ఇంకెవరు లేరు తండ్రి నా అతి పతి నా దేవా నీకు వందనాలు నీకు సూత్రాలు తండ్రి భూమిని ఆకాశాన్ని సృష్టించిన తండ్రి నా సృష్టికర్త నా లోకరక్షక నీకు సూత్రం నాయనా నా దేవా నీకు వందనాలు నీకు సూత్రాలు తండ్రి నాయనా అనేకం బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించుతున్నాను సృతించుతున్నాను దేవా బిడ్డల్ని విస్తారుగా దీవించి ఆశూధరించమని ప్రార్థించుతున్నాను తండ్రి అనారోగ్యంతో బాధపడిన బిడ్డల్ని తండ్రి నీ గాయాల హస్తంతో ఇప్పుడే తాకమని ప్రార్థించుతున్నాను తండ్రి హాస్పిటల్ దేవా కొట్టు మిట్టాడుతున్నారు బిడ్డలు దేవా నీకు వందనాలు నీకు సూత్రాలు నాయన నీ ఆత్మ ఎగులతోని వాళ్ళని దీవించి ఆశూధరించమని పార్థించుతున్నాను తండ్రి దయగల తండ్రి ప్రేమగల దేవా నాయనా పనికి వాలం వాళ్ళం తండ్రిని కాలు దుమ్ముకు దూలికి పని చెయ్యని వారిని తండ్రి మమ్మల్ని అందరినీ చేసుకొని నా తండ్రిని రెండు రెక్కల కింద మమ్మల్ని మరుగుపరసమని ఏ పరిశుద్ధ నామంలో అడిగి ఏడుకుంటున్నాను తండ్రి బట్టిందేవా తండ్రి ఈ సమయాన్ని మాకు అనుగ్రహించబ మీ పాత్ర అనేది చేరడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ఎంతో తండ్రి ఇదిగోనైనా ఇప్పటి వరకు ప్రభా ప్రార్థంలో వ్యతిరేకించిన విధానాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభా చెప్పబడిన వాక్యాన్ని బట్టి కూడా మీకు ఎంతో వందనాలు ప్రభా ఇదిగోనైనా అంత్యకారంతో అపాయకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి అని చెప్పి వాక్యం శ్రమిస్తుంది ప్రభావం ప్రభావాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు తండ్రి తండ్రి ఇదిగోనైనా మేము చుట్టు చివరి దినాల్లో ఉండుండగా ప్రభ ఏర్పరచబడిన వారు సైతం మోసపరచబడే దినాల్లో మేము ఉండగా ప్రభ అయా ఇదిగోనైనా మమ్మల్ని మీ సొమ్ముగా మీ సొత్తుగా మీరు మార్చుకుంటున్న విధానాన్ని బట్టి మీకు ఎంతో గనున్నారు ప్రభా ఇదిగో తండ్రి ఆఖరి దినాల్లో మేము ఉండుండగా ప్రభా అయా ఇదిగోనైనా మమ్మల్ని అందరినీ ప్రభా ఇదిగోనైనా సీల్ చేయండి ప్రభా అయ్యా మీరు ముద్ర వేసి భద్రపరచండి ప్రభా అయా మీరు అక్కడి చాటు నుంచండి దేవా అయ్యా మీకు పనికొచ్చే పాత్రలుగా మమ్మల్ని నుంచండి ప్రభా అయా మీరు ఏర్పరచుకున్న బిడ్డలుగా మీరు ఉండడానికి మీ అనుగ్రహించండి కావాల్సిన అర్హతను మీరు అనుగ్రహించండి తండ్రి ఇదిగోనైనా ఈ కేవీపీఎం టీంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ప్రభా అయా మీరు ముద్ర వేసి భద్రపరచుకొని ప్రార్థన చేయొచ్చు మమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా మీరు ఏర్పరచుకున్నందుకు మీకెంతో వందనాలు ప్రభా మీకు ప్రత్యేకమైనటువంటి గుంపుగా మమ్మల్ని ఉంచినందుకు మీకు ఎంతో వందనాలు తండ్రి తండ్రి ఇదిగోనైనా ఈ టీం ఇంకా ముందుకు వెళ్ళడానికి అయ్యా ఈ టీం ఇంకా నువ్వు ప్రభా విస్తరించబట్టడానికి మీరు సువార్థను ప్రకటించడానికి మీ ప్రభ అయ్యా మీ ఆ తరంత మీ సేవ మా మహిమార్థమైన ప్రభా మీ నామార్థమైన ప్రభావం అందరినీ మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని మన తండ్రి అయిన దేవుని నుండి పరిశుద్ధాత్మ నుండి సమాధానం మనకును సకల పరిశుద్ధులకు అన్ని వేళలా ఎల్లప్పుడు చూడండి నడిపించి మహిం పొంది చక్రవర్తి అందరికి పదే తారీఖు ఐదు నెల ఉండవేయకుండా